కీర్తన నూట యాభై ఏడు చావుతో లో దగిలి సౌఖ్యంబులో దగ్లి వే వేలు కనుగొనల నిరుమేను గాడి పారుటలుండే చనుగొండలను మహాచరులబడు తనువుని సురతముల దగిలి మునుగుటయుండే ఘనమోహ బంధముల గట్టుబడుటుండే మనసి ఆశా పాసముల ఉరుల బడుండే కనలి పొల ఎలుకచే గా మనసు కాతాళమున మల్లు వెనగుటలుండే పని లేని మదనాగ్ని బడి పొరలుటుండే తడసి మమతల నిరంతర దైన్యమండే నడుమనే కన్నుగానక తిరుగుండే ఎడపగ ఈ తిరు వెంకటేశు దళపగలేక పడని పాట్ల నెల్లబడి వేగుటుండే